ఓకే బ్రదర్ తెలియ స్టార్టింగ్ పే చేయండి పేద హలో బ్రదర్లో మన బ్రదర్ ఉంటాను అన్న నేను లేదా ఉన్నా అందరూ ఉన్నామన్నా తెలియపేద స్టార్టింగ్ పే చేసుకుందాం చేస్తున్నా చేసుకున్నాం స్తోత్రం పరిశుద్ధ మహానుద్ర సరణ చివరి దేవుడు వేసారు నీకు వంద చర్చ జరుగుతుంది అయా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నచ్చలసిన జరుగుతుంది అయా ముఖ్యంగా మేము కూడుకున్నాం దాన్ని నీకు వంద నచ్చలసిన జరుగుతుంది అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్దించి ముట్టి కనకరించడం జరుగుతుంది అయ్యా మేము ఆర్థికంగా ఎరుగుదలగా పొందిలాగా నీకు పని కనకరణ జరుగుతుంది ఎలాంటి నదృష్ట పనిచే కనకర్మలు దడం జరుగుతుంది ముఖ్యంగా పాటల ద్వారా మీరు మా పొందండి అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం జరుగుతుంది అయ్యే ముఖ్యంగా గ్రూప్లో ప్రత్యేక బిడ్డను మీరు ఆశ్రదించండి ఎవరైతే రాలేదా వాళ్ళని కూడా త్వర తరగా రప్పించడం జరుగుతుంది అయినా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందలు ఆచరించడం జరుగుతుంది అయినా ప్రత్యేక బిడ్డను దీవించి ఆశ్రయించి ఈ మీటింగ్ లో ఆద్యంతం వహించమని ఏ సినిమాలో పెట్టుకుంటున్నాం హలో నేను పాడుతున్నా నీ ప్రేమే నను ఆదరించేను ఈ ప్రేమే ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నను దాచికా నీ కృపయే దాచికా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటి కెరటలో ఉదయించేను నీ కృపన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపన ఎదలు చిదరిన మనసే నూతనమాయనా మనుగడయే మారు మలుపు తిరిగేనా నీ ప్రేమేనను ఆదరించేను నీ ప్రేమేనను రసూచకమీ మందమానీకై సజీవాగమీ యుతమైన సేవై ఆత్మాభిషేకముత నను నిం పీతివాం సజీవాగమీ యుతమైన సేవై త్మాభిషేకముత నను నింపీతివ సంగే మే నా ప్రాణమాయణ సంగక్షే మే నా ప్రాణమాయణీ ప్రేమే నదరించేను నీ ప్రేమే న దరించేను సమయోచితమైనా నీ కృపయేన నీ ప్రేమే నన్ను ఆదరించేను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్రెసిడారు ప్రార్థన చేశాం ప్రార్థన చేసి చూద్దాం వాక్యాన్ని పరుశుధురవగు దేవ మీకు వదనాలు వేసయ్యా కృపాగల తండ్రి సర్వోనత తండ్రి మీకే స్తోతాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి మేము ఆశపడుతున్నాం అనేక పర్యాయలు ప్రభావ మీరు మాతో ఎప్పుడు కని విని ఎరగని విషయాలు మాకు చూపిస్తున్నారు మాకు నేర్పిస్తున్నందుకు మీకెంత వదనాలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తండ్రి పాలు దాగ దశలు నడిపించినారు ఇప్పుడు గట్టి పదార్థాలు తినేలాగా మామూలుచితపరిచినారు ఇవి ఎవరు వినని విధానాలు ఉన్నారు ప్రభావ ఎవరు గ్రహించని విధానంగా ఉన్నారు కాని మాకు మటుకు మీరు వీటన్నిటినీ జాగ్రత్తగా చూపిస్తున్నారు దాన్ని బట్టి మీకెంతో వననాలు వేసాయా మీకెంతో కృతజ్ఞతలు తండ్రి రూపగల దేవా వీటిలో బ్రదర్ ని ఆశ్చర్యించండి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి రక్షణ ప్రణాళికలో చివరి వర్క్ ఉండేలాగా సహాయపడమని ఏ సుక్రీస్తున్నామమ్మ ప్రార్థించుతున్నాము తండ్రి ఒక్క నిమిషం బ్రదర్ నేను ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎందుకంటే చెవుకి పెట్టుకోవడం కష్టం ఇది అది ఫ్యాన్ ఉంది బ్రదర్ ఆఫ్ చేస్తే అది ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఉంది అది ఆఫ్ చేసేస్తే గత మూడు వార మూడు రోజుల నుంచి మనము మిల్కీ శతకు అన్న వ్యక్తి గురించి ఈ వ్యక్తి ఎవరు అన్న విషయాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ఇది మన ప్రభుకి సాదృశ్యం ఏసు ప్రభువే మెల్చేసేద్దకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే ఆదికాండం పద్నాలుగు అధ్యాయంలో చూసినాం ఆయన గురించి దాని తర్వాత హెబ్ రాష్ట్ర పత్రికలో ఐదవ అధ్యయంలో చూసినాం నిన్నటి దినంన మొన్నటి దినంన గ్రంథము నూట పదో అధ్యాయంలో చూసినాం కేవలము వాక్యాలనే ఆయనకు సంబంధించిన బైబిల్ అంతటా మొదటిది ఆదికాండం పద్నాలుగో అధ్యాయము చూసినాము అబ్రాహ్మణకు అతను బహుమానాలు ఇవ్వడము ద్రాక్ష రసమ పంచిపెట్టడం కాబట్టిన సర్వోనతానికి యాజకుడు అని అక్కడ వాక్యం చేపడుతుంది మోషేకి ఎట్లా బయలుపరచబడింది అది మోషే లేవి గోత్రికుని గోత్రికుడు కానీ లేవి గోత్రానికి యాచకత్వము నాలుగు సంవత్సరాల క్రితం ఇవ్వబడింది అంటే నాలుగు వందల సంవత్సరాలకి ముందే అబ్రామ్ని కలుసుకుంటున్నాడు మన ప్రభు మిల్కీ అన్న పేరుతో అంటే పాత నిబంధనల్లో కూడా మన ప్రభు ఉండడనేది ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఆయన ఆది కాండము తోటలో ఉన్న ఆ యొక్క ఆ యొక్క గార్డెన్ ఏదెంట్లో ఉన్న తోటలో ఒక చెట్టులాగా మనకు కనిపిస్తుంది మన ప్రభు కాబట్టి ఆయన ప్రతి దశలో మనకి కనిపిస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ మటుకు మిల్కీ అన్న వ్యక్తి పేరుతోని అక్కడ మనకి బయలుపరచబడ్డాడు యేస్ ప్రభు అయితే సర్వోన్నతునికి శాశ్వత కాలంగా ఉండే యాజకుడు అని చెప్పబడింది అది ప్రమాణం చేస్తున్నాను అంటాడు యోవా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు నాకు ఈ శాశ్వత కాలంగా యాజకుని లాగా ఉంటాడంటే ఏసుప్రవ్వే యాజకుడు అయితే అతని క్రమము లేక మెల్కి సదుక ప్రతి యాజకుడు ఉండాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్టు పని వరకు అది నిన్నటి వరకు చూసినాం అయితే ఈ క్రమము ఏందనేది ఎంతమంది ఇంతవరకు మెల్కి సదుక యాజకులు లాగా ఉన్నారన్నప్పుడు నేను నిన్నటి దినం నూపించినది కొంచెం డిఫికల్ట్గా ఉండే క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే ఫెబిల్ రాష్ట్ర పత్రికలో చూసినాం దానికి సంబంధించింది దాని తర్వాత పేతుర్ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో మనం ఏం చూసినామంటే నోవాతో పాటు ఏడుగురు అనుంది అయితే దీన్ని సాధారణంగా ఎవరు చూసినా కానీ నోవా కుటుంబంతో పోలుస్తారు ఈ వాక్యాన్ని కానీ ఇది నోవా కుటుంబానికి సంబంధించింది కానీ కదా ఎందుకంటే తెలుగులో అట్లా ఉంది కానీ ఇంగ్లీష్లో నోవా కుటుంబం లేదు ఇంగ్లీష్ లో ఉందంటే ద ఎయిట్త్ పర్సన్ nova of righteous a preacher anundi english lo mm -hmm. aithe ardham em indante nova kante mundu yedhu mandi melchiesedika kramamlo yajakuluga unnaru ani ee vakyam cheptundi peter ras rendo patrika rendo adhyayam nalgo vachanamlo telugulaku ishtapade ki emu indante yedhu nova thana thanatho paatu yedhu mande anundi kani nova ee yedhu mandi tarvata nova ani english lo undi ante ina 8va yajakudu nova thana taranki ప్రకటించండి అనేసి పేతురు జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడు కాబట్టి నోవ కేవలం ఒక మనిషి కాదు అతను ఒక యాజకుడం చెప్తుంది అయితే ఎనిమిదవ వాడు అన్నప్పుడు ఇక్కడ చూడండి మనం చూసినాము ఆదం ఆదాము తర్వాత చేతు అంటే ఎందుకంటే కయ్యను ఏవేలు లేరు కాబట్టి మరణించిన వారి సంఖ్య ఉండదన్నట్టు ఎప్పుడైనా కానీ దిన వృత్తాంతంలో దేవుని లెక్కలో చనిపోయిన వాళ్ళ లెక్క ఉండదన్నట్టు బ్రతికి పిల్లల్ని అన్న వారి లెక్కలే ఉంటాయి అన్నట్టు అయితే ఆదాము తర్వాత కయ్యిను దాని తర్వాత ఏబెల్ ఇద్దరు లేరు ఇద్దరు చనిపోయినారు దాని తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఆదాము తర్వాత షేత్కి వచ్చింది అంటే రెండు తరాలు పోయినాయి అంటే కయ్యను పోయిండు ఏబెల్ పోయిండు ఆదాము తర్వాత షేత్ వచ్చిండు ఆదాము తొమ్మిది సంవత్సరాలు బతికినట్లు నేను చూపించిన నేను అడిగినాం నా ఆదాము తర్వాత షేత్ వచ్చిండు షేత్ చనిపోయినాక ఏనోస్ వచ్చిండు కాబట్టి ఇప్పుడు లెక్క ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఆదాము నుంచి ఏడవ ఎనిమిదవ వాడిన ఎట్లా చూడండి ఇప్పుడు ఆదాము తర్వాత షేత్ వచ్చిండు షేతు తర్వాత ఏనోష్ వచ్చిండు ఏనోష్ తర్వాత కెనాన్ వచ్చిండు కెనాన్ తర్వాత మహలేలు వచ్చాడు మహలేలు తర్వాత ఎర్ర వచ్చిండు ఎర్రదు తర్వాత మెత్తుశైల వచ్చిండు ఎందుకు వచ్చిండు అంటే ముందు ఉన్నవాడు ఈనోక్ మహలేలు తర్వాత ఏరేదు వచ్చేండు ఏరేదో తర్వాత ఈ నోకి రావాలా కానీ ఈ నోకి ఎందుకు రాలేదంటే ఈ నోకు లేకపోయాయి కనిపించకపోయాయి ఆయన మూడు సంవత్సరాలు దేవుతో నడిచి ఆయన రకరకాల పరలోకాలు తిరిగినట్లు మనం చూస్తాం కానీ బైబిల్లో అతను డీటెయిల్ గా లేదు నేను మీ ఛాన్సాలు చూపించినా కూడా ఆయన రకరకాల ఆకాశాలు అది ఆకాశము మహాకాశానికి కొనిపోబడినట్లు మనం చూస్తాం అతన్ని అది ఈనోకు పుస్తకంలో ఉంటుంది ఈనోకు గ్రంథంలో ఉంటుంది అది బైబిల్లో ఉండదు ఎందుకంటే ఈయనొక గ్రంథాన్ని బైబిల్ లో పెట్టలేదని నేను లాక్డౌన్ లో చూపించిన ఛాన్సార్లు పౌలు ఈయనొక గ్రంథంలో రాయబడిందని చెప్పిండ్రు యూధ ఈయనొక గ్రంథంలో రాయబడిందని చెప్పిండు అంటే పౌలు ఈ వీళ్ళందరూ ఈయనొక గ్రంథాన్ని చదివినరు అంటే అపోస్ల కార్యంలో వాళ్ళు ఆ రోజుల్లో మనుషులు ఈ గ్రంథాన్ని చదివినరు కానీ మన దానికి వచ్చేప్పటికీ మన గ్రంథం లేదు అట్లా కొన్ని గ్రంథాలు లేవు అంటే ఎందుకు లేవంటే మనుషులు ఎందుకు తీసేస్తారంటే దేవుడు వాళ్ళకి ప్రేరేపణ ఇవ్వలేదు ఎందుకు ప్రేరేపలేదంటే ఈ నోకు గ్రంథం ఆల్రెడీ చదివేశ్వరుడు కాబట్టి ఆ రోజు లేదు గ్రంథం అని చూస్తున్నాం గ్రంథం లేదా ఆశ్చర్య గ్రంథం లేదు అట్లా కొన్ని గ్రంథాలు లేవు కానీ బైబుల్లో వాళ్ళు చెప్తున్నారు పలాని గ్రంథంలో రాయబడిందని ఆ గ్రంథం మటుకు బైబుల్లో లేదు అట్లనే ఈనోకు గ్రంథం కూడా లేదు బైబుల్లో అయితే ఈనోకు ఎరేదు తర్వాత ఈ నోకు కానీ ఈనోకు కనిపించకపోయాను కాబట్టి ఎరేదు స్థలంలో ఎరేదు తర్వాత మెతుశెల వచ్చాడు మెతుశెల తర్వాత నోవా వచ్చాడు ఆ లెక్క చూడండి ఇప్పుడు ఆదాము చేతు ఎనోషు కెనాను మహలేలు ఎరదు మెతుశెల నోవా కరెక్ట్ ఎనిమిదవ వాడు నోవా కాబట్టి ఈ పేరు పత్రికలో రెండవ అధ్యాయంలో ఈయన ఎనిమిదవ వాడనుంది అంటే మెల్కి క్రమంలో ఎనిమిదవ యాజకుడు నోవా కానీ మన వంశ చూస్తే ఆదాము నుంచి నోవాహు పదోవాడు క్రమం చూస్తే యాజకత్వ క్రమము చూస్తే నోవాహు ఎనిమిదవ వాడు కాబట్టి పేతురు వంశవలి క్రమం చెప్తలేడు యాజక క్రమం చెప్తున్నాడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి ముఖ్యంగా ముస్లిమ్స్ ఈ ప్రశ్న భవిష్యత్తులో ఇక్కడ వంశ వంశం ప్రకారంగా చూస్తే పదో వాడనుంది నోవాహు కానీ పేతురు ఎందుకు ఎనిమిదో అంటున్నాడు అంటే పేతురు తప్పు చేసిన్నా అని చెప్తారు చూడు బైబిల్ తప్పులని ఈ సత్యం అర్థమైన ఏం చేస్తాడు తప్పక రుజువుపరుస్తాడు అరే అది వంశవలి నువ్వు మాట్లాడుతుంది పేతురు మాట్లాడుతుంది యాజకత్వం ఎంత తేడా ఉంది వంశావళికి యాజకత్వానికి మిల్కీ శదుక క్రమంలో ఎనిమిదవ వాడి తను పేతురు నోవాహు తన తరంలో ప్రకటించిండు అని ఉంది వాక్యం బహుతేటగా కాబట్టి నోవాహు తప్పక ఎనిమిదవ వాడు రెండో రెండో పేతురు రాష్ట్ర పత్రిక రెండో అధ్యయమో ఐదవ వర్షంలో ఆయన మిల్కి శదుక క్రమంలో ఎనిమిదవ వాడు అంటే నీతిని ప్రకటించే యాజకుడు అన్నట్టు కాబట్టి మిల్కీ జెడాక్ జెడా అంటే యాజకుడు మిల్క్ అంటే నీతి నీతిని ప్రకటించే యాజకుడు అని అర్థం కాబట్టి ఆ క్రమంలోనే మనం ఉండాలి మనం ఎప్పుడు నీతిని ప్రకటిస్తాం పిచ్చి పిచ్చి వాటిని ప్రకటించాం మనం మన మన సేవ విధానంలో కాబట్టి మనము ఈ క్రమంలోకి ఇది చాలా మందికి తెలియదు ఈ రోజుకి ఎందుకు నేను చూపించిన ఈ రోజు కూడా కొంత వీలైతే నేను దాన్ని డీటెయిల్ మీకు చూపిస్తే ఎందుకంటే ఈ క్రమంలోనికి సైతాను నిన్ను రానియడు ఖచ్చితంగా ఈ క్రమంలోకి నువ్వు ఆ యొక్క పూర్వీకులకి దేవుడు బయలుపరిచినాన్ని నీకు బయలుపరిచినట్లే నోవా తరంలో నువ్వు ఉన్నట్టే మనం కూడా నోవా కాలమే కదా ఇది నోవా కాలం ఎట్లున్నా మనసు మన అక్కడ కాలంలో అన్నాడు కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఇప్పుడు నోవా కాలం కానీ మిల్కి క్రమము మన ప్రభు క్రమం మన ప్రభు అక్కడ అబ్రాహ్నకు వీటిని బయలుపరిచిండు మొట్టమొదటిసారి క్రొత్త నిబంధనలో ద్రాక్షరసాన్ని పంచిపెట్టిండే జగత్ పునాదులు వేయబడక ముందే గొరపిల్ల మన కొరకు వధింపబడింది అన్న వాక్యం నాకు ఇప్పుడు గ్యాప్ నుంచి వచ్చింది ఒకసారి చూడండి ఆ వాక్యం నేను చూపిస్తుంది మరోసారి జగత్ పునాదులు ముందే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో చూస్తాం ఆ వాక్యం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం తిరిగి మళ్ళీ మీకు ఇందాక చెప్పిన కీర్తన గ్రంథంలోని వాక్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను దానికి ముందు గ్రంథము పదమూడవ అధ్యాయంలో మన ప్రభువు జగత్ పునదులు వేయబడక ముందే మన కొరకు వధింపబడిన ఎనిమిదవ చూడండి భూనివాసులందరినూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవబ్రహ్మంతో ఎవరి పేరు వేయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు నేను ఈ మృగానికి సంబంధించిన విషయాలు త్వరలోనే మీకు చూపించబోతున్నాను ఎందుకంటే మనం ఆ టైంలో మనకు సిద్ధపడిపోయినాం కాబట్టి కానీ ఇక్కడ ఉంది ఎనిమిదవ వర్షంలో భూనివాసులందరినూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రపిల యొక్క జీవగ్రమ జీవగ్రంథం కాబట్టి ఇక్కడ చాలా తేటగా ఉంది ఆయన మొదటి నుంచి ఆ అంటే జగతి ఉత్పత్తికి ముందు జగతికి పునాదులు వేయబడక ముందని ఉంది ఆయన మన కాబట్టి అబ్రాహంకు ఆయన ముందుగానే అందరికంటే ముందుగా చూడండి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా ఆయన రాకడ పర్యంతరం అందరినీ ప్రభురాత్రి బలలో పాల్గొందామన్నాడు కానీ ఆయన ఈ లోకంలో మరణించక ముందే అబ్రాహ్మణకు తన శరక్తాన్ని పంచిపెట్టేండి ఎందుకంటే విశ్వాసానికి జనకుడైన కానీ విశ్వాసాన్ని ఆయన హృదయంలో పుట్టించిన మన యేసు ప్రభు మన ప్రభు అతని కలవాల్సి వచ్చింది ఎప్పుడో భవిష్యత్తులో వెయ్యి సంవత్సరాల తర్వాత పుట్టబోయే రక్షకుడు అతనికి ముందుగానే కనిపించడం అంటే ఏసుప్రభు పసి బాలున్గా పుట్టక ముందే అబ్రామ్ ని చూసాడు చూసి ద్రాక్షారసం ఇచ్చాడు దానికి ముందు బహుమానాలు ఇచ్చాడు ఈ విషయము నేను రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను ఏంటంటే మన సేవలో క్రమంలో ఉండే వాళ్ళందరూ ముందు బహుమానాలు ఇస్తారు కానుకలు ఇస్తారు దాని తర్వాత ఇస్తారు కానీ ఈ క్రమాన్ని అడ్డగించేది ఇంకొక క్రమం ఉంది అది లేవి క్రమం అది మోసే తర్వాత అహరోనికి అనుగ్రహించబడింది అది టెంపరీ అన్నట్టు మోషేకి దేవుడు చెప్పిండు ఆజ్ఞ నా కొరకు నువ్వు నీ నీ అన్న అయిన అహ్రోని లేవి వంశస్థులని యాజకులుగా నియమించి ఎందుకంటే ఇస్రాల్ పల్లకి యాజకులు కావాలి కాబట్టి ఎన్ని తరాలు దగ్గర దగ్గర ఆ పన్నెండు గోత్రాలకి యాజకుడు కావాల కాబట్టి టెంపరీగా లేవి తరాన్ని పెట్టండి ఈ లేవి తరం ఏంటంటే బలులు అర్పించేటవాళ్ళు ఒకరు వీళ్ళందరూ బలిపశులని వధించి బలిపశు బలిపీఠం మీద కాల్చే కాల్చేవాళ్ళు వీళ్ళందరూ అటువంటి యాచకులు ఉన్నట్టు వీళ్ళు దేశమంతటా విస్తరించిన వాళ్ళు కానీ ఏసు ప్రభు ఈ లోకంలో పుట్టినాక ఆయన మరణించే టైంకి లేవి యాచకత్వము నశించాల అయితే అది నేను రేపటి బహు దీర్ఘంగా చూపిస్తే మీకు అది ఎంత చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకంటే ఏసు ప్రభు క్రమం జకరియ లేవి క్రమం బాప్టిజం ఇచ్చే యోహాను జకరియ కుమారుడు లేవి క్రమంలో ఉన్నాడు అయితే జకరియాతో పాటు కయపా కూడా లేవి క్రమంలో ఉన్నాడు కయపాకి కయపా ఏం చేసిందంటే జకరియాకి రావాల్సిన ఆ యొక్క యాజకత్వాన్ని కయపా తీసేసుకున్నాడు పాలిటిక్స్ అయ్యా అక్కడ జరిగి అయితే కయప మన ప్రభు మీద ఎందుకు కోపం పెట్టుకున్నాడు అనేది ఆత్మీయ దృష్టిని ఇంతవరకు ఎవరు ధ్యానించలే నేను ఎక్కడ ఏ పుస్తకాలలో చూడలే ఏ ఇంటర్నెట్లో చూడలే మన ప్రభు అంటే కయపాకి ఎందుకు కోపం అంటే పండ్లు కొరుకుతా ఉంటాడు ఆయన చూసినప్పుడు అల్లా అని బైబిల్లో చూపిస్తున్నారు వాక్యం అది ప్రధాన యాజకుడు కయప మన ప్రభుని చూసినప్పుడు ఈ లోకంలో పండ్లు కొరికెట్టాడు అంటే ఎంతగా ద్వేషం ఉందో ఊహించుకో అది ఆత్మ అన్నట్టు ఈయన వచ్చేసిండు ఇంత కాలంగా నేను యాజకత్వంలో ఉన్ననే సైతానుడు కూడా వాణ్ణి యాజకులుగా వాణ్ణి పెట్టుకోవాలంటూ ఆశపడుతున్నాడు మోసం కాబట్టి కాని ఆ యాజకత్వాన్ని ఆయన విడిచిపెట్టాల కయప ఎందుకంటే యేసురావు వచ్చేసిండు కాబట్టి నోవా కంటే అబ్రామ్ ని కలిసిన మన మిల్కేసేదకు యాజకుడు కయపాన్ని కూడా కలుస్తాడు అది నేను రేపర్దిన బహుదీర్ఘంగా చూపిస్తా కయప ఆ లేవి క్రమాన్ని యేసుప్రభుకి ఒప్ప నీ టైం అయిపోయింది కయప అని యేసుప్రభు మాట్లాడాలయనతోని కానీ ఏసు ప్రభు ఏ మాటలు మాట్లాడకుండానే సునాయసంగా ఆ యాజకత్వాన్ని తీసేసుకోవాలా ఎందుకంటే నేను వచ్చేసిన ఇంకా నేను మరణించబోతున్నా ఇక్కడి ఈ యాజకత్వము అనిలకు వెళ్ళిపోతుంది మీ దగ్గర బంద్ అని చెప్పడానికి అయితే కయపాలో సైతాన్ని దూరిందని మనకు తెలుసు ఆ లేవి యాజకత్వాన్ని పోనీయకుండా వాడిని అడగిస్తా ఉంది అందుకు ఈయన నిర్మూలిస్తే మన లేవి యాజకత్వము ఇంకా చాలా కాలం వెళ్తుంది అని సైతాను అతన్ని ప్రేరేపించింది కానీ సైతాన్కి తెలియదు యేసు ప్రభు మరణిస్తేనే గాని యాజకత్వము మనకి వర్తించదు అందుకే మనల్ని అందరినీ యాజకులు చేసింది దేవుడు మనం అందరం యాజకులం ఎందుకు చెప్పిండంటే ఆ యాజకత్వము ఏసు నుంచి మనకందరి సంక్రమించింది మనకు సంక్రమించనీయకుండా లేవి యాజకత్వము ఇస్రాయల్ పదలకే పరిమితి చేయడానికి సైతానుడు పూనుకున్నాడు అంత ఆత్మీయమైన పోరాటం ఇది ఊహించలేంది ఎవరికి అర్థం కూడా కాదు లేవీ క్రమానికి మిల్కీ సెదిక క్రమానికి తేడా ఏంటంటే లేవి క్రమంలో కానుకలు తీసుకుంటారు మిల్కీ సెదిక క్రమంలో కానుకలు రిటర్న్ ఇస్తాం మనకి కానుకలు ఎవరని కాదు అనేక ప్రాంతాలపై సేవ చేస్తుంటే కానుకలు ఇస్తూ ఉంటారు మనం వాటన్నిటిని తిరిగి అనేకలకు ఇచ్చేస్తూ ఉంటాం ఎవరికి తక్కువ ఉంది ఎవరికి కష్టంగా ఉందో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు నా దగ్గర ఏ కానుకలు పెట్టుకొని నేను ఒక్క పైస పెట్టుకొని ఆ కానుకలు నేను నా సెలవు వాడాను ఎందుకంటే నాకు సంపూర్ణంగా ఇచ్చాడు దేవుడు సమృద్ధికి ఇచ్చాడు దేవుడు ప్రతి కానుక బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కడ పోయినా విపరీతం కానుకలు ముఖ్యంగా అటు ఆంధ్ర దిక్కుపోతే కొన్ని వేలు వేల రూపాయలు ఇస్తారు కానుకలు నాకు అందులో ఒక్క పైసా నేను పెట్రోల్ కూడా పెట్టుకోను బస్ టికెట్లు కూడా ఖర్చు పెట్టాను వాళ్ళు ఇస్తారు బ్రదర్ ఇవి బస్సు టికెట్లు ఎవరికి బ్రదర్ అని అయినా కానీ నేను ఖర్చు పెట్టను ప్రతి కానుక నేను ప్రజల మీదనే పెట్టేస్తా ఉంటా పేద ఇచ్చేస్తా ఉంటాను లేకుంటే పేద పాస్టర్స్ ఉంటే పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న పాస్టర్లకి అనారోగ్యంగా ఉన్న పాస్టర్లకి వాళ్ళ కుటుంబాలకి ఇచ్చేస్తా కానుకలు ఎక్కడికి కానుకలు అక్కడికి ఇచ్చేస్తుంటారు ఆంధ్రా కానుకలు ఆంధ్రాలను ఇచ్చేస్తారు తెలంగాణ కానుకలు తెలంగాణలో పెడతారు నేను ఇవి నేర్చుకున్న మిల్కే సిద్ధ క్రమం ఏంటంటే బహుమానాలు ఇచ్చే యాజకుడు వీడు కానీ లేవి యాజకులు ఏంటి తెలుసా ఎవడు బలిపాషని తీసుకొస్తే దాంట్లోకి వెళ్ళి జబ్ జబ్బా బాగానే గుంజుకోవాలా వీళ్ళు విలువ భాగాలను తీసుకొని ఇంటికి తీసుకొని తర్వాత ఎవడు కానుకలు ఇచ్చినా కానుకలన్నిటికి తీసుకుపోవాలా అది లేవి క్రమం అన్నట్టు ఎందుకంటే వాళ్ళు బ్రతకాల కాబట్టి అయితే ఆ క్రమం అది చెల్లదు దాన్ని నువ్వు ఈరోజు పాటిస్తే నువ్వు అక్రమంలో ఉన్నవాడవైతవు అందుకే నిన్న నేను చూపించిన అక్రమం చేయవాలరా మీరెవరో నా దగ్గర నాకు తెలియదన్న ఎందుకంటుండంటే వాళ్ళు ఇంకా లేవి క్రమాన్ని పాటిస్తున్నారు ఏసుప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినాక కూడా రక్షణ అనుభవం పొంది బాప్సం పొంది నువ్వు తిరిగి లేవి క్రమాన్ని పాటిస్తున్నావు నీకు చెప్పి శాపం వస్తుంది అన్నట్టు ఎందుకంటే అది చెల్లదు అది మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ఎందుకంటే మీరు మెల్కీ సిద్ధ క్రమంలో లేరంటాడు మళ్ళీ మెల్కీ క్రమానికి రావాలంటే నువ్వేం చేయాలా నువ్వు ఆల్రెడీ అక్షర పొందిన నీ హృదయం మారాలంతే తేడా ప్రభా నన్ను నేను ఇంతకాలం లేవి క్రమంలో ఉన్నాను ప్రభావ తెలిసే తెలియక కానుకలు వాడుకున్నాను ప్రభావ తప్పలేదు ఎందుకంటే జీవితగాడు ఆహారానికి పాత్రుడు వాక్యం కానుకలు తినడం తప్పే నేను చెప్తున్నా సేవకులు సేవకులు కానుకలు కానుకలు వాడి ఆహారం కొరకు కడుపు కొరకు ఖర్చు పెట్టుకోవడంలో తప్పేలేదు కానీ నువ్వు తిరిగి కానుకలు ఇస్తున్నావా ఇంపార్టెంట్ నేను ఈ విషయం ఎప్పుడు సంపూర్ణంగా నేను నమ్ముతాను ప్రబోధిస్తూ ఉంటాను దశమ భాగంలో ఇవ్వడం తప్పలేదు తీసుకోవడం తప్పలేదు కానీ తీసుకున్న దశమ భాగం పోతే వాడికి శాపం అది నేను రుజుపరుస్తా వాక్యం లేనిసార్లు నువ్వు దశభాగం ఇవ్వచ్చు నువ్వు దశమ భాగం తీసుకొచ్చి సేవకుని కాబట్టి కానీ తీసుకున్న సేవకుడు దశమ భాగము ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా వానికి అనారోగ్యాలు వస్తాయి మళ్ళా గ్రంథంలో సరే మన కేబిపిఎం లో మనము అది ఎప్పుడు ప్రమోట్ చేయలేదు దశమ భాగంలో గురించి ఎందుకంటే అది లేవి క్రమంలో ఉంది కానీ దేవుడు నాకు పోయిన వారం చూపించింది అది లేవి క్రమం కాదు దశమ భాగాలు ఇవ్వడము మెల్కీ క్రమం ఎందుకంటే అబ్రామ్ ఎవరికి ఇచ్చిండే దశమ భాగం మెలిసి మెల్కీ తన సంపాదన అంతట్లో ప్రతి దాంట్లో ఉంది అక్కడ వాక్యం ప్రతి దాంట్లో పది భాగములు మిల్కీ సెదక్ ఇచ్చినట్టే అబ్రాహము మిల్కీ సెదని గుర్తించేసింది ఈయన సర్వోన్నతుని యాజకుడు అని ఆయన రాజు ఒక దిక్కు శాలేము దేశానికి రాజు ఇంకొక దిక్కు సర్వోన్నతునికి యాజకుడు అవి ఎట్లా అర్థం చేసుకున్నాడు అబ్రాముకి ఇంకా గ్రంథం జీవగ్రంథమే లేదు కదా ధర్మశాస్త్రమే లేదు కదా ఎట్లా గ్రహించగలిగిండు బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ రోజు కూడా దాన్ని ధ్యానిస్తూ ఉంటే కాబట్టి ఆ యాజకత్వము ఫైటింగ్ ఇదంతా ఈరోజు జరుగుతుంది ఆత్మీయ పోరాటం ఏంటంటే లేబీ యాచకత్వము ఈరోజు కూడా అనేక మంది సేవకులు క్రైస్తవులు పాటిస్తున్నారు దాన్ని ప్రబోధిస్తున్నారు దాన్ని ప్రోత్సహిస్తున్నారు కానీ మన ప్రభుత్వం మనకు అనుగ్రహించబడింది మిల్కీ సెదకు మనం ఆ క్రమంలో ఉండాలా ఉంటేనే కానీ ఆ రోజు నేను గుర్తుపట్టలైనా లేకపోతే అక్రమం చేయవర్లారు మీరెవరో నా దగ్గర నుంచి తొలగిపోండి అంటాడు ఈ వర్షం అర్థమైతే మటుకు నువ్వు బహు జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు ముఖ్యంగా నీ సేవని ను లేవి క్రమంలో ఉంటే మటుకు ను ఎవడో నా తెలియదు నీ నామంలో ప్రవచించలేదా నువ్వు ఎవడో నా నీ నామన స్వస్థపరచలేదా రోగులని అద్భుతాలు చేయలేదా దయ్యాలు వెలగొట్లేదా మీరు ఎవరో నాకు తెలియదు ఎందుకంటే మీరున్నది అక్రమం లేవి క్రమం మీరు రావాల్సింది మెల్కిస్తే మీరు ఆ క్రమంలోకి రాలేదు కాబట్టి ఈ రోజు చూడండి కీర్తన గ్రంథము రెండవ అధ్యయనం నేను మీకు చూపిస్తున్నాను కీర్తన గ్రంథము రెండవ అధ్యయం మొదటి వర్షం మొదటి రెండు మూడు వర్షాలు అన్ని జనులు ఎలా అల్లరి వేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన వాటిని దానిని తలచుతున్నవి మనము వారి కట్లు తెంపుదం రండి వారి పాశములను మన యుద్ధం పారవేదం రండి అని చెప్పుకొనొచ్చు భూరాజు యుహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు బాగా అర్థం చేసుకోండి మెల్కి సిద్ధ క్రమానికి ఈ ఈ భూరాజులు వ్యతిరేకులు ఎవరు భూరాజులు మనకు తెలుసు మనల్ని రాజులుగా తయారు చేసిండే దేవుడు రక్షింపబడ్డ వాళ్ళందరూ రాజుల వంశము యాజక వంశము ఇప్పుడు యాజకులే దేవునికి వ్యతిరేకంగా అయిపోయినారు ఇక్కడ మన ప్రభు అంటే అభిషక్తుడు కదా భూరాజులు అంటే సేవకులు ఈ లోకంలో సేవకులు లేవి క్రమాన్ని పాటించే వాళ్ళు మన మన ప్రభుకి విరుదంగా నిలిచున్నారు దాని తర్వాత ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఎట్లా ఈ క్రమాన్ని తొలగించాలా మెల్కిసద్దు క్రమంలోనికి పోని ఎద్దు పోతే ఏమవుతుంది తెలుసా సంపాదన పోతుంది ఈరోజు చర్చ సిస్టమ్ ఎందుకు ధనికంగా తయారైందంటే దశమభాగంలో తీసుకొని కానుకలు తీసుకోవడం వలన ధనికలు అయిపోతున్నారు నేను ప్రూవ్ చేసిన ఎన్నిసార్లు పాస్టరు ధనికుడు అయిపోతున్నాడు సంఘస్థుడు పేదవాడు బైబుల్ వాక్యం ప్రకారంగా కానుకలు ఇచ్చేవాడు మరీ అభివృద్ధి చెందాలి కదా మళ్ళీ ఎందుకు అభివృద్ధి చెందుతున్నాడంటే వాడు లేవి క్రమాన్ని ప్రోత్సహించి మెలికీ సదు క్రమంలోకి ఇప్పుడు ఉదాహరణకి నేను దశమ భాగం తీసుకున్నాను అనుకోండి మీ దగ్గర నుంచి నేను దశమ భాగము ఇవ్వలేదనుకోండి వేరేవానికి నేను లేవి క్రమంలో ఉన్నట్టు ఓ రీతికి ఎందుకంటే అంత నాకే అంత నేనే అంత నా కుటుంబమే అది స్వార్థం కాబట్టి అనేకసార్లు నేను చెప్తా ఉంటాం కదా ఎవడైతే దశమ భాగంలో ఇచ్చే సేవకుడు ఉన్నాడో వాడి సేవలపై కూర్చోండి మీరు వాక్యం వినండి పర్ఫెక్ట్గా ఉంటుంది వాక్యం అది ఎందుకంటే వాడు ఇచ్చేవాడు ఆచరించే యాజకుడు అనేకులను ఆశ్రించే యాజకుడు ఎన్నిసార్లు లాక్డౌన్ లో చూపించినేను ఎవడు ఆశ్రయించగలడు అంటే ఆశ్రయింపబడ్డవాడే ఇతరులను ఇప్పుడు రాజు ఆశ్రయింపబడ్డవాడు పేదవాడు వాడికి ఆశీర్వాదం లేదు పేదవాడిని ఆశ్రయించేవాడు రాజు ఆశీర్వాదం పొందినవాడే పేదవాడిని ఆశ్రయించగలడు ఈరోజు చెప్పండి కానుకలు ఎవరిస్తున్నారు పాస్టర్లకి ఆశ్రదింపబడ్డ వారే ఇస్తున్నారు వాళ్ళు పాస్తర్ ఎందుకు పొందుకుంటుండడు పాస్తర్ కి లేవు పాస్తర్ కి ఆశీర్వాదలుంటే వాడు తిరిగి అనేకులకు పేదవాళ్ళకి పంచి పెడతా ఉంటాడు ఈరోజు మనం ఆ సిస్టమ్ చూడమని ఎందుకంటే పాస్తర్ల మీద ఆశ్రదలు లేవు ఎందుకంటే వాడు ఎవ్వనికి ఒక పైస ఇస్తలేడు అందరి గురించి మాట్లాడతానని నేను కొంత ఒక చిన్న గుంపు నాకు తెలుసు ఒక చిన్న గుంపు వాళ్ళు పాస్తలుండి ఇంకొక పాస్టర్లకి ఆహారం సాయం చేస్తూ ఉంటారు కానీ చాలా మటుకు పాస్టర్స్ కోటీశ్వర్లు అయిపోయినారు ఎందుకంటే వాడు వేరే వరకు ఎవ్వరికొక పైసవాడు వాడేమనుకుంటుండంటే నేను బాగా ఆశ్రపొంది అనుకుంటున్నాడు కానీ వాడు బిచ్చపడైనా తెలియదు వాడు బెగ్గింగ్ చేసుకుంటుండే తల నిమిషం తెలియదు వానికి ఎందుకు తెలియదు అంటే వాడు లేవి క్రమంలో ఉన్నాడు కదా కానుకలు కానీ మన ప్రభువు మెల్కి సిలకు యాజ్యకుడు ఆయన కానుకలు ఇచ్చేడు అబ్రామ్ కి అబ్రాము ఎవ్వరి దగ్గరికి చాలా ఏమన్నా సదమా రాజు దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోలే ఒక నూలు నేను తీసుకున్నాను అని చెప్పింది దగ్గరికి వెళ్ళి కానీ మిల్కే సెది దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ కానుక అది నాకు బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది నేను అంతే నా లైఫ్ లో ఎవరి దగ్గరికి ఒక్క పైస ఆశించాలి ఇంతవరకు ఒక్క పైసా తినాలి ఎవరు దరికెళ్ళి నేను ఉల్టా వాపస్ ఉల్టా పైసలు ఇచ్చిన అనేకులకు కానీ ఒక్క దగ్గరికి ఒక్క పైస తీసుకోలే ఎందుకంటే నాకు తెలిసి నేనే ఎందుకంటే ప్రతిదీ గుర్తెరిగి తెలుసుకోమంటాడు నువ్వు ఏ గుంపులు ఉన్నావో ఏ యాజకత్వం ఉన్నావో గుర్తెరిగి తెలుసుకో మొదటి నాలుగు కాయస గుంపులను నువ్వు ఏ గుంపులు ఉన్నావో గుర్తెరిగి తెలుసుకో సర్పంలి తేళ్లు గొప్ప జనము లక్ష మంది నువ్వు ఏ గుంపులను గుర్తెరిగి తెలుసుకో ఈ రోజు ఏ యాజకత్వంలో ఉన్న నువ్వు గుర్తెరిగి లేకపోతే మటుకో ఖచ్చితంగా నువ్వు మోసపోయిన వాడవే కాబట్టి ఈ మిల్కీ క్రమం గురించి నేను చూపిస్తున్న చూడండి మూడో వచనం తీర్థన గ్రంథము రెండు అధ్యయ మూడవ భూరాజులు యహోవాకును ఆయన అభిశక్తి నీతి నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేసినారు ఆకాశమందు ఆశీను నగురు ప్రభు వారిని చూచి అపహరించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీదను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కాబట్టి తండ్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభువే సియోను రాజు నా నేను నా పరిశుధ పర్వతం ఒకటే పరిశుధ పర్వతం ఆ పరిశుధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆశనిగా చేయించినాను చేతి ఉన్నాను గతంలో గడిపినది కాబట్టి మన రాజు యేసు ప్రభు రాజు ఆయన మిల్కేసేదకు రాజు శాలేము రాజు ఆయన ఆయన యాజకుడు మన తండ్రి అతన్ని శాశ్వతంగా యాజకుండాగా చేసి తన పరిశుధ పర్వతమైన సియోను మీద అతన్ని సింహాసనం చేసుకున్నందుకే సీయోను పర్వతం మీద తెలిగే గొర్రెపిల్లైన ఆ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే మనం అక్కడ ఉంటాం మనం సియోను పొరతగాలనుంటాం సియోన్ అంటే లక్ష మందికి సాదృశ్యం నువ్వు ఈ యాచకత్వంలో ఉంటేనే కానీ ఇక్కడ ఉండలేవు ఈ యాచకత్వంలో ఉండాలంటే నువ్వు మార్పు చెందాలా కానుకలు ఇవ్వడం నేర్చుకోండి పేదవాళ్ళను ఆదరించడం నేర్చుకోండి బేదలను పోషించడం నేర్చుకోండి దుఃఖంలో ఉన్నవాన్ని ఓదార్చండి శ్రమలు ఉన్న వానికి ఉపశమనం కల్పించండి వీళ్ళైతే హాస్పిటల్స్ పోయి పేదవాళ్ళకి ప్రార్థన చేయండి నీకు హీలింగ్ గిఫ్ట్స్ అప్పుడే వస్తాయి నేను చెప్తున్నా అంతవరకు రావు నీకు నువ్వు ప్రతిసారి ఒక్కరితో ప్రార్థన చేయించుకుంటూనే ఉంటావు కానీ నువ్వు ఇతరులకు ప్రార్థన చేయలేవు ఇతరులకు నువ్వు ప్రార్థన చేసే స్వస్థతలు రావాలంటే మటుకు నువ్వు ఇతర తప్పదు నువ్వు పోయి హాస్పిటల్స్ అలబోయి ప్రార్థన చేస్తే మనుషులు అక్కడి నుంచి అయిపోయి వెళ్ళిపోతారు నా అనుభవం చెప్తున్నా నేను ఆయన చెప్తారు వాడు దేవుడు ఇంకా చాలు వరాన్ని రెస్తి గురించి నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి నేను తీసుకెళ్లిపోతున్నా నువ్వు చాలు ప్రార్థన చేయొద్దని చెప్తాడైనా మాట్లాడే దేవుడైనా ప్రవ్వా ఇంకా కొంతకాలం మీ వ్యక్తి ఆయుష్ పొడిగించి ప్రవ్వా అంటే ఆయన తప్పక నీ ప్రార్థన వింటాడు ఎందుకంటే నువ్వు మెలిగేసేది నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని ఇహమందు వరమందు తిరిగి పొందుకున్నానుంది వాక్యం అది నేను చూపించిన లాక్డౌన్ లో కాబట్టి నీ జీవితంలో ఏది ప్రీతికరమైందో నీ ప్రాణము అంటే ప్రీతికరమైందో దాన్ని ఈ లోకంలో విడిచిపెట్టకపోతే ఈ లోకంలో నా తిరిగి పొందుకోలేవు నీకు ఏది ప్రాణం అనిపిస్తుందో అది విడిచిపెట్టాలా దానికి నువ్వు తరబేదు పొందాలా విలువగల వస్తువులని దానం చేయడంగా నేర్చుకోవాల మనం అనాథ కనీసం ఒక పూట ఆహారం పెట్టడం నేర్చుకోవాల మనం ఎంతో సంపాదిస్తూ ఎన్నో లక్షల లక్షలు ఖర్చు ఉంటావు కానీ ఈ రోజు కూడా నీకు తలపు రాలేదు మెలికేసద్ది క్రమం అవన్నీ కానుకలు ఇచ్చినాక నువ్వు బల్లవిరు నువ్వు ఇంతకాలం మొత్తగా బలవిరుస్తున్నావు కానీ కానుకలు ఇవ్వలే ఇక మీద టీచి నేర్చుకో నేర్చి నీ సేవ జీవితంలో మరీ విశేషమైన అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు కాబట్టి అటువంటి సేవ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు ఇంతవరకు కాబట్టి నేను రేపటి దినంన ఈ యొక్క మిల్కి సంబంధించిన విషయాన్ని మరికొన్ని నేను చూపిస్తాను అబ్రామ్ ఎట్లా ఆశ్రయించండు ఆది కాండం పన్నెండు చూస్తాము దేవుడు అబ్రామ్ చెప్పండి మీ సంతానం ఇసుక్రైన్ల వల్లే ఆశ్రయింపబడుతుందని కానీ ఇక్కడ మిల్కీ సేదు ఆశ్రయించి అబ్రామ్ని ఎందుకు జరుగుతుంది మనం అట్లా ఏసు ప్రభు అబ్రామ్ని ఆశ్రయించింది అక్కడ వాక్యం చూస్తాం మనం నిన్నది నేను నేను మీకు అది ఆశ్చర్యకరమైన వాక్యం అది కాబట్టి రేపటి దినంన మరికొన్ని విషయాలతో నేను మీ దగ్గరికి వస్తాను వాటింటినీ తీసుకొని ఈ యాజకత్వానికి సంబంధించింది ఏ రీతిగా ఈ యాజకత్వము ఆగిపోయింది ఏది లేవి మన ప్రభు మరణ భూస్థాపన గురం ద్వారా మిల్కీ సిధకు యాజకత్వం ఆరంభమైపోయింది అది కొనసాగుతుంది కాబట్టి అది శాశ్వతంగా ఉంటుంది తండ్రి వాగ్దానం చేసింది ఈ క్రమము శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మనము ఆ శాశ్వతమైన ఆ యొక్క క్రమంలో జీవించాలంటే దానికి సంబంధించిన నేను మీకు చూపించిన ఈరోజు ఎట్లా ఉండాలి మీరు మీరు ఏ రీతిగా ఈ క్రమాన్ని కొనసాగించుకోవాలా మీరు తోచినట్లేనే కదా మీకు తోచినట్లయించుకుంటూ పోవాలా కాబట్టి అటువంటి క్రమంలో మనం నిలబెట్టుకున్న ప్రభు అందు నుంచి తొలగిపోకుండా తెలుసుకున్నాక ఇంకా తొలిగిపోం కదా కాబట్టి వాటిని అనుసరిస్తూ మనం ముందు కొనసాగుదాం అటువంటి కృపాను ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుధర తండ్రి మీకు మదనాలైనా ఆయన మెలికేసిన క్రమం గురించి మీరు మాట్లాడనారు ప్రభా లేవి క్రమము దాన్ని అడ్డగించింది ప్రభా కానీ మీరే కొంతకాలం లేవీలకు ఇచ్చినారు ఆ క్రమాన్ని కానీ మీరు ఈ లోకంలోకి ఆ క్రమం చెల్లదు కానీ ఈ రోజు కూడా సేవకులు దేవుని బిడలు క్రైస్తవులు లేవి క్రమాన్ని పాటిస్తూ ప్రవ్వ మీకు విరుద్ధంగా ఉన్నారందుకే అక్రమం చేయవర్లరా అని మీరు మేము అటువంటి క్రమంలోకి వెళ్ళి బయటికి రావాలనైనా మేము మిమ్మల్ని వెబ్బడించాల మీరే అసలైన క్రమం కాబట్టి అటువంటి క్రమంలో మమ్మల్ని నడిపించి మీ మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ స్థత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుల జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ అబ్రహం యాకోబుల గొప్ప దేవ అబ్రహం విశాఖ యాకోబులకు చేసే వాగ్దాని ప్రభావ మీకు మరణ పూస్తాపన పునరుంధార మా అందరి జీవితాలు నెరవేర్చి మమ్మల్ని అబ్రహాం సంతానగా మార్చుకున్న నీకు వందాలిసయ్య కృపామయ్య నీకేశాలు అర్పించుకున్న మన గొప్ప దేవ ఎస్ అయ్య నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా కాచి కాపాడినైనా మీ కృపడి కృపను మా కనిగిరించి మమ్మల్ని ఇంతకాలంలో మమ్మల్ని బలపరిచి ప్రభా మీకు సన్నిధిలో ప్రభా మీకు స్వరమైన కృపను మాకు ఈ దినానికి మాకు అనుగ్రించినారు ప్రభా నీకు వందాను ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా యుగ యుగంలో నీకే కలుగునుగాక హాలీయ నా దేవ నా ప్రభ మీరు మాతో మాట్లాడిన ప్రభా ఓ ప్రభా లేవీ క్రమం నుంచి మెల్క సేది క్రమం రావాలా ఈ రోజు కూడా ప్రభా నీకు లేవి క్రమం పాటిస్తున్నారు లేవీ క్రమంలోనే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు మెల్క సేది ఏ రీతిగా ఉండాలనే విషయం ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రభావ గత మూడు రోజుల నుంచి ప్రభా ఒక విషయాలు మీరు మాకు విషేదీకరించి మాకు చూపిస్తున్నారు దాన్ని నీకు వందాలి ప్రభా నా తండ్రి మేల్కి సేదిక క్రమంలో మేము చేరిన వాళ్ళమని మేము సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభా ముందుకు కొనసాగల ప్రభా ఆ క్రమంలో ఉన్న ఏం చేయాలనే విషయం మీరు మాకు మాట్లాడినారు ప్రభా నీకు వందాలి ప్రభావ నా దేవా క్రమంలో మేము ఉండాల ఇసు ప్రభా నా దేవా నా ప్రభా ఇసు ప్రభా అనేకుల్ని లేవి లేవి క్రమంలో నుంచి ప్రభావ మేల్కి సెది తీసుకొని రావాలా ప్రభా ఈ సత్యాన్ని మేము బహు విశేదీకరించే ప్రభావ వాళ్ళకు ప్రేమతో ప్రభావ ఈ సత్యాన్ని మేము చూపించాలా ప్రభావ ఎందుకంటే ప్రభా మీరు ఆశ్రదించే దేవుడు ప్రభావ ఆశీర్వదించం పొందిన వాళ్ళు ఇతరులను ఆశ్రదించగలడు అన్నారు ప్రభావ గొప్ప దేవ మేము ఆశ్రదించే వారిలాగా ఆ రీతిగా మేము ఆశ్రదంపబడాలా ప్రభా ఆ రీతిగా మెల్కి చేతిక క్రమంలో ఉన్న మీరు మాతో మాట్లాడిన ప్రభావ నేను ఆ క్రమంలో మేము ఉండేలాగా మీరు సాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ్య నా దేవ నా ప్రభావ అనేకులు ప్రభావ తాని ఆ క్రమంలో అనేక చోట్ల వెళ్ళి అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావా అనాథాలను బీదలను ప్రభావ వాళ్ళు మేము పోషించాలా ప్రభే వాళ్ళకు మేము బహుమానాలు ఇవ్వాలేసే ప్రభావా నా దేవ నా ప్రభా లాంటి బిడల్గా మేము మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన గొప్ప దేవ మహోన్నతులకు తండ్రి నీకు వందాలిసయ్యా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్న ప్రభావ అతిథి ప్రభావ మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రభావా జీవితాలు వాటిని అవలంబించుకుని వాటి ప్రకారం మేము జీవించాలా ప్రాభ మరియు విశేషంగా ప్రేమతో మనుషులకు ప్రకటించాలా అలాంటి ఆత్మను ప్రాదిష్టమైన గొప్ప దేవ ఎసు ప్రభాన తన్ని నీకు వందాలు చెల్లించిన ప్రభా ఆది ఓ ప్రభా ముందే ప్రవణ తన్ని అబ్రహాంతో మీరు మాట్లాడిన ప్రభావ ఎస్ అయ్యాన తన్ని ఎస్సు ప్రభా మీరు ఆ రీతిగా ముందునే వచ్చిన ప్రభావ ఓ ప్రభావ మీరు శాశ్వత కాలం ముందు ఓ ప్రభ మీకు ప్రకారంగా ప్రభావైనా మీరు ప్రత్యక్షం ఉన్నారు ప్రభావ మీ పిల్లలతోని మీరు దర్శిస్తూనే మీరు మాట్లాడుతున్నారు ప్రభా నీకు వందాలు ఎస్ గొప్ప దైవానికి వంద అబ్రహం మిమ్మల్ని చూడగలిగినాడు ప్రభావ అక్కడ ఒక శాస్త్రులు పరిశీలనతో మీరు అన్నారు ప్రభా నా దినం చూడని అబ్రహం ఎంతగా నాశించిందని ఓ ప్రభ అబ్రహాం అది ఆశ ఉండే ప్రభా మిమ్మల్ని చూడాలని స్వరం ప్రభా మీరు స్వరం ద్వారా అబ్రహంతో మాట్లాడినారు ప్రభావ కానీ మీరు అబ్రహాం డైరెక్ట్ మిమ్మల్ని చూసిన ప్రభావ ఓ దేవ అది చూడగలను ఆయన ఆశ మీరు తృప్తి పరిచినారు మీరు ఆశగల ప్రాణాన్ని తృప్తిపచ్చే దేవుడు ప్రవానికి వందాలి ప్రభా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా నైనా మేము ఇంకా సంపూర్ణంగా ప్రభావ మీ సత్యం మిమ్మల్ని తెలుసుకోవాలా ప్రభా ఈ వాక్యం మేము పరిశోధించాలా అవే అప్పుడే మాకు ఘనత ప్రభావ నైనా ఇస్తు ప్రభా మీ సంగతిని మేము పరిశోధించాలా ప్రాభ అలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి మీరు మరుగుపచ్చిన పత్తి వాక్యం మేము తోడుకోవాలా ఎత్తుక్కోవాలా ప్రభావ వాటి ప్రకారంగా మీరు జీవించాలని మీరు సహాయపడండి నా దేవా అబ్రహం చూడగండిన ప్రభావ మిమ్మల్ని అయినా నైనా మీరు ఆశ్రవదించిన అబ్రహంని గొప్ప దేవ నీకు వందాలుసయ్యా గొప్ప దేవ మీ కృప ఎంత గొప్పది వేసయ్యా నీకు వందాల ప్రభ నైనా మీ నడిపింపు ప్రభ మీ యొక్క ప్రణాళిక మీ యొక్క ఆత్మీయమైన నా తల్లి వేస్త ప్రభావ బహు విషీదీకరమైనది ప్రభావ గొప్పది ప్రభ అది మాకు ఊహకు అందది ఆ రీతిగా ప్రభావ ఒక్కొక్క వాక్యం మీరు మాకు బయట తీసుకొస్తున్నారు ప్రభావ నైనా ఆ సీఎను పర్వతం మీద మీతో పాటు మేము ఉన్నాం ప్రభావ ఈ క్షణం నైనా మీరు ఎక్కడికెళ్తే అక్కడ వెంబడించాలా మీరు ఏ రీతిగా నడిపిస్తుంది మా రీతి నడిపింపబడాలా ప్రభావ నైనా ఈ సు మీరే మా రాజు ప్రభా నీకు ఓ ప్రభావ రాజులో వంశంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు నైనా యాచికలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ ఓ ప్రభావ ఈ సత్యం మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రభావ అనేకలు వాటి తగినట్లు మేము జీవించాలా సాయపడమని ప్రాదిష్టం అయినా మీరు అక్కడ తొరిగింది నేను మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలా ఎంతోమంది ప్రభా పేద పాఠశాలలో ఉన్నారు ఎంతో మంది అనాథ బిల్లలు ఉన్నారు ప్రభావ ఊళ్ళలో ఎంతో కష్టంతోనే ప్రభావ సేవ చేస్తున్నారు ప్రభావ అలాంటి వాళ్ళకు మేము చేయాలా ప్రభావ నా తన ఇసు ప్రభా తన్ని మేము తగిన స్థాయి మేము చేయాలా ప్రభావ ఎందుకంటే లేవి క్రమంలో మేము లేం మేము వెలికి క్రమంలో ఉన్నాం కాబట్టి మేము చేయాలా రీతిగా కాబట్టి ప్రభ మేము ఆస్వాదింపబడిన వాళ్ళ లాగా అనేకులు ఆస్వాదించే వాళ్ళ లాగా మేము ఉండాలి ఇసు ప్రభా అంటే జీవితం మీరు మాకు అనగరించని ప్రభావ ఆ స్థితికి మేము ఎదుగులాగా మీరు సహాయపడండి నా దేవా నా ప్రభా మీకు మీరు ఆకటి దినాలు ఉంటున్నాం ప్రభావ బహు శ్రమల కాలాలు మేము ఉంటున్నాం ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అక్రమలు మేము పోకుండా మీ క్రమాన్ని మేము పాటించే వాళ్ళే ఉండాలా ప్రభా మా ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా ప్రభావ ఓ ప్రభావ మాలు ఇంకేమన్నా ప్రభావ మీకు ఆయసకరి ఉంటే అవి చూపించాలి వాటి ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికర్యం పొందాలా మీ కృపలు మేము జీవించాలా ఓ ప్రభావ మెల్కి సిద్ధి క్రమం మేము ముందుకు మీరే మమ్మల్ని సహాయపడండి వాటించి మా బిడదలించి ఓ ప్రభావ మీ కొరకు జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాతిష్టమైన గొప్ప దేవానికి వందలిస అనేకులు మీ రాకులు మీరు సిద్ధపరచాలా మీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి అనేకులకు ప్రభావ మీరు నీతికి రాజు ప్రభావ మీ మేము కూడా ప్రభావ ఓ ప్రభ మీ నీతిని ప్రకటించేవాడు నీతి వాక్యం చెప్తున్న కనుక ప్రభావ మీ నీతిని మేము అనేకులకు మీరు ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయండి నా దేవాన ప్రభు ఇక మధ్యకాల స్థానంలో ప్రభావ నా తన యొక్క వాక్యం వింటున్న ప్రతి మీరు ఆశీర్వదించండి దీవించండి నూతనంగా అభిషేకించండి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టం కుటుంబంలో పిల్లలు మీరు పోషించండి ఆశీర్దించండి మీకు కంచి వేయండి దృష్టి నుంచి మీరు కాపాడండి ప్రభావ వైరస్ నుంచి కాపాడిన వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిష్టమైన రాని మరి విశేషమైన సేవ మేము చేయాలా ప్రభావ హాస్పిటల్స్ దగ్గర కూడా వెళ్ళి ఓ ప్రభులు అందరూ మీరు దర్శించాలా ప్రభావ నా దేవన ప్రభావ అలాంటి జీవితాలు మీరు మాకు అనుగ్రించా ఆ రీతిగా మేము ముందుకు పోవాలా ప్రభావ ఒక దశ నుంచి ఒక దశ మేము సాగిపోతూనే ఉండాలా ప్రభావ అలాంటి సేవలో మీరు మమ్మల్ని నడిపించమని గొప్పదేవన తాని వైరస్ బాధ్యతలందరినీ ప్రభా మీరు స్వస్థపరిచని ప్రభావ ఆ కలివరిశీల్లో నైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా నైనా ప్రతి ఒక్కరు ప్రభు లోకంలో ఏదో దేనికోసమే కనిపెట్టుకుంటున్నారు దేనికోసమే ప్రయాసపడుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఏం పొందుకుందని మనుషులు ఆశ్రయిస్తున్నదని ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తలే ప్రభావ స్వచ్ఛత మీ నుండి వస్తుందని వాళ్ళు మర్చిపోారు ప్రభావ కాబట్టి నైనా ఒక బిడల ప్రభావ మీ నుండి స్వచ్ఛత పొందుకోవాలా ప్రభావ మీ వైపు చూడాలా ప్రతి ఆత్మ ప్రతి ఒక్క బిడి మీరు రక్షించుకోండి ప్రభావ ప్రతి ఒక్క బిడి మీరు ఆకర్షించుకోండి మీద మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు ప్రభావ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కనికరిం చూపించి క్షమించండి ప్రభావ మీ కృపలో భద్రపరచుకొని రక్షణ మార్గం బిడకు అనుగ్రహించి వాళ్ళ జీతాలు మీరు సమర్పించుకోవాలని సహాయపడండి హాస్పిటల్స్ ఎంతో మంది ఉన్నారు ప్రభా కొర ప్రాణంతో కొట్టుమిట్లు అతి ఒక మీరు స్వస్థపచ్చండి ప్రభావ మీరు దర్శించండి ప్రభావ బలపచ్చమని ప్రాధిస్తామని సువార్థ ఏ రోజు ఒక రోజు విని ఉంటారు ప్రభా కాబట్టి ఆ క్షణం వాళ్ళకి అది జ్ఞాపకానికి రావాలా వాళ్ళ ఆత్మలు ఓ ప్రవణత అని మీ సన్నిధికి రావాలా ప్రభా నశించిపోదు వాళ్ళ నశించిపోదు ప్రభావ గొప్ప దేవా నీకు అందాలు పత్తి బిడమే రక్షించుకుని ప్రభావ ఆయన ఈసు ప్రభ వ్యాక్సి తనించి కూడా ప్రభావ కాపాడమని ప్రార్థిష్టమని ఎంతో మంది చనిపోతున్నారు ఎంతో మంది ఓ ప్రభావ రకరకమైన ఎఫెక్ట్స్ వస్తే ప్రభావాలని వాళ్ళ ముగించుకుంటున్నారు ప్రభావ కానీ ప్రభావ అంత భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది ఓ ప్రభావ మీరు చెప్పినారు మీకు ఉగ్రత ఇంకా మా మధ్యలో ఉందని కానీ మిమ్మల్ని వాటి గురించి మేమేం అంటలేం ప్రభావ నా దేవా ఈసు ప్రభ ఎందుకంటే ప్రభావ మీరు చెప్పినారు ఆ రీతిగా వస్తుందని ప్రభ ఓ దేవా నీకు అన్నా ప్రభావ మేము అది చూపించాలా వాటి నుంచి ఎట్లా బయటికి రావాలా ప్రభావ మీరు మాతో మాట్లాడినారు అవి మీ మనుషులకు చెప్పాలా వాళ్ళు మీ సైనికులకు రావాలా తీసుకొని అలాంటి సేవా జీతాలు నడిపించడం ఆదిష్టమైన మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీ సిద్ధపడాలా అనేకులు మీ ఈ లైన్లైన్ ఎంతో మంది ప్రభు ఈ వాక్యం వింటుండే వాళ్ళు అందు మీరు ఆశ్రదించండి పత్తి ఒక్కబిడినని సిద్ధ క్రమంలో నడిపించండి ప్రభావ నైనా ఇస్తే ప్రభావ ఒక నుంచి ఒక దశ మీ ఆత్మీయంగా సంపూర్ణంగా పోతూనే ఉండాలి ప్రభావ ఓ ప్రభ మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని మాకు అడిగి మీకు పరిశుధురా ప్రభాకు లేఖలేని బంధన ప్రభా కృతజ్ఞతాస్పతులు స్వోతహల ప్రభ దేవాసు ప్రభా మరి ఒక సన్న ప్రభా మరి వాక్యం ధ్యానం చేభ ఏసు ప్రభావ మరి ప్రతి ఒక్క వాక్యం చేత ప్రభా మీరు మాట్లాడేందుకు నీకు బంధనాల ప్రభా దేవా ఏసుప్రభ మరి మేము కూడా ప్రభా మిల్కే సిద్ధ మేము నడుచుకోవాలి ప్రభా దేవాసూప్రభ ఇంకా మేము నీ యొక్క సత్యం లోతులకు ఇంకా మేము వెళ్ళాలా ప్రభా ఏసుప్రభ మరి నీ యొక్క గుణమైన మర్మాలు మాకు బయపరిచిన మాకు తెలియచని ప్రభావ ఇంకా మేము ముందుకు సాగి వెళ్లాల ప్రభా నీ యొక్క సువార్థ ప్రభావ ఇతరులకు రాజు ఏసా మరి మీద మాకు సాహనదా ఇచ్చిన ప్రభావ పరిశుద్ధ్యమైన సర్వశక్తి మంచడానికి వదనాలు దేవా ఏసు మరి దినదిన ప్రభా మేము పరిశుధ్రతగా తయారు కావాలి ఎలాంటి పాపమైన జీవితంలో మేము జీవించదు ప్రభ ప్రతి ఒక్క పాపం నుంచి ప్రభా మేము విడుదల పొందాలా ప్రభా మరి మీరే మాకు సాయం దాయిచ్చండి ప్రభా దేవా ఏసు ప్రభా మరి మేము ఇతరులకు సాయం చేసేవారి లాగా ఉండాలి ప్రభ ఏ విషయంలో మేము ఆశించదు ప్రభ దేవాచు కేవలం ప్రభా మరి మేము ప్రార్థించాలి ప్రభ ఇతలకు యొక్క సువాత ప్రకటించే వారిలాగా ఉండాలి ప్రభ ఏసే మరి దేవాచు ప్రభావ ఎంతో మంది ప్రభావ హాస్పిటల్స్ ప్రభావ అనేక రోగాలతో తో ప్రభావ వారిని అందరినీ కూడా ప్రభాని యొక్క అస్తంతో తాకని ప్రభావ స్వస్థత వచ్చని ప్రభావం నీకే వందనైనా ప్రతి ఒక్క బిడ కూడా ప్రభావిని సన్నదికి నడిపించండి దేవా అన్యులం కూడా ప్రభావం ప్రతి ఒక్క అన్యుల చేతను మాట్లాడం ప్రభా వారిని సంఘనికి లాక్క ఈచు ప్రభావ ప్రతి ఒక్క బిడ వినా ప్రభాని యొక్క సత్యమైన సువార్త ప్రభావం ఏసుప్రభా వారికి అవకాశం ఇయని ప్రభా మా దగ్గరికి నడిపించండి ప్రభా యొక్క చెప్పడానికి ప్రభావ దేవాయప్రభ మరి మీరు అద్భుతమైన అభిప్రాయాలు జరిగించండి ప్రభావం తండ్రి వైశుద్రమైన సర్వశక్తి మందుల దేవాయప్రభ అదేవిధంగా ప్రభా అబ్రహమ ప్రభా నిందా రైతుల్లాగా ఏ విధంగా జీవించాడు ప్రభా అదే రీతిగా మేము కూడా జీవించాలి ప్రభా ఏసుప్రభ మేము కూడా నింద రైతులాగా జీవించాలి ప్రభా దేవాభా ప్రతి ఒక్క మేము ప్రభా కరెక్ట్ గా నడుచుకోవాల ప్రభా దేవా ఏతు ప్రభావ మా లైఫ్ కు ప్రభావం మేము సాక్షిగా పెట్టుకోవాలి ప్రభావ దేంట్లో కూడా ప్రభావం మేము తొలగిపోవద్దు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము ముందుకు నడుచుకోవాలి ప్రభావ దేవ మాకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రభా అది మేము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరు మాకు విజయం అనుగ్రహించండి ప్రభా ఏతు ప్రభావం మరి మీరు మాకు సహాయం నడిపించండి ప్రభా మీ యొక్క కృపా కనికరం ప్రభావం మా పట్ల చూపించే ప్రభావ ఏతి అమ్మరణి చిత్రం ఈ విధంగా అవుతుంది ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించని ప్రభా ఏతు ప్రభావం అది ఈ క్షణమే తీసి వెళ్ళిన ప్రభా కొట్టి వేసిన ప్రభావం మాకు చూపించని ప్రభావ మేము మార్చుకోవాలి ప్రభా ఏ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభావ ఏసీ అని వాక్యం విన్నాం ప్రభావ దాని ప్రకారం మేము నడుచుకోవాలి దేవా మరి మీద మాకు సాయం దాయి చేయని ప్రభావ ఏసీఆ దయ చూపించని ప్రభావ సరైన మార్గంలోకి మాకు నడిపించని ప్రభావ నీకే స్తోత్రం తండ్రి దేవా ఏ చూప్రభ అడుగు అడుగున మేము ఏ విషయంలో అయినా కనుప్రభ పోకుండా ప్రభా కరెక్ట్ వేళ జీవించాలి ప్రభావ మీరు మాకు సహాయం దయచేని ప్రభావం దేవా ఏ సుప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీరు మీరు మీరు మీరు మీరు మీ పని ప్రమా దేవా ఏ సుప్రమా ఎక్కడికి సేవకు వెళ్ళినా కాని అక్కడ మీ యొక్క అద్భుతమైన ఆచకాలు జరిగించని ప్రభా ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రభావ మేము భారమైన ప్రాథనలు చేయాల ప్రభావ కన్నీటి ప్రాధనలు చేయాల ప్రభా ఏ చుప్రభావని మీరు మాకు సాహదాయ చేయని ప్రభావం ఏమైనా ప్రతి ఒక్క హృదయంలో ఉన్న బాధ వేదల దుఃఖాన్ని మీరు తీర్చుకుని ప్రమా ఏ చుప్రభాం వాళ్ళ ఆత్మలో ప్రభా మరి అందరూ కూడా ప్రభావ నేను స్థుతించి ఆరాధించే బదిలీగా తయారు చేయ మరి మీద నచ్చిన ఏసారి వాక్యం ద్వారా మీరు మాతోనే విధానం బట్టి నచ్చిన దగ్గర కానుకలు సమర్పించాలని కృపణి అయ్యా అందులో కల్మశం లోటు పను కనుకంలో దానికి నమ్మకమైన దేవుడు ఏసే నీకు వంద నచ్చిన జరుగుతుంది అయ్యా మా తట్టు అయ్యే తట్టు తిరగాల నీకులు పని కనుక్రమంలో దగ్గర అయ్యా మాలో ఉన్న లోపల తృప్తి చూపిస్తున్న విధానం నీకు వంద నచ్చిన జరుగుతుంది అన్ని తట్టు తిరిగానే నీకు పని కనుక దగ్గర పశువు దేవుడా నీకు వంద నచ్చిన జరుగుతుంది మేము ఎక్కడ సేవగలిచితాశానికి ఏదైతే మాట్లాడతాం ప్రకారం నచ్చుకున్న కనకరంగా దగ్గర ఉపదేవుడు ఏసేయకు వంద నచ్చిన అయా ముఖ్యంగా హాస్పిటల్లో మేము వెళ్ళి ప్రాంతం చేసినా నీకు కనుక ఉన్నదండి అయ్యా ముఖ్యంగా మాకు ఇచ్చిన ఏ స్థితిని బట్టి నీకు వంద నచ్చరించడం జరుగుతుంది మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వంద నచ్చరించడం జరుగుతుంది ఈ జ్ఞానం లేకుంటే వేరే వారం ఎక్కువ జరుగుతుంది అయ్యాన్ని చిత్తవసరం మాకు బట్టి నీకు వంద నచ్చిన ముఖ్యంగా జాబ్స్ ఇస్తున్న నీకు వంద నచ్చరించడం జాబ్ ఇచ్చిన నిశ్చితమైన జరుగుతుంది కూడా ఏసయానికి దాంట్లో ఉండడం కనుక నచ్చిన జరుగుతుంది అయ్యా నిశ్చిత సరైన జీవించడానికి కనుక ఉన్న దయచిన జరుగుతుంది అయా వాకింగ్ ప్రకారం మేము జీవించడానికి దయచిన జరుగుతుంది అయ్యా ఏసానికి జరుగుతుంది అయ్యా విన్న మేము ప్రతి ఒక్కరూ అయ్యా దాంట్లో ప్రకారం నడిచాడు నీకు కనుక దయచినాండి ఆమె స్తం ప్రభా పరశుద్ర గొప్ప దేవ ఏసు ప్రభు మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు రావంబట్టి దేవ మీరు వాక్యం చేత మాతో మాట్లాడనారు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ఏసు ప్రభా అలీలుగా కృప ఏడా కణికరంగుల దేవ రాజుల Raja ప్రభుల ప్రభు యేసయ మాదేవ మా రక్షక మీకు వందనాలు ప్రభా పరశుద్ర సర్వాధికారి సర్వోన్నత దేవ మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా ఎంతో మందికి వెళ్ళిన యొక్క భాగ్యం మీ యొక్క తరుణం ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించే ప్రభా దాని ప్రకారంగా నడిచే ప్రభా జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా ఏసే ఇంకా ఎవరికైతే ఈ యొక్క ధన్యత లేదో ప్రభా వాళ్ళందరినీ మీ యొక్క కృపలో కనికరంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ కూడా యొక్క ధన్యత దయచేయండి ప్రభా ఓ గొప్పదేవ సృష్టికర్త మా రక్షణ కర్త ఏసే గొప్పదేవా మా తండ్రి మీకు లెక్కలేనని వందనాలు ఇసు ప్రభా పరిశుధుడా మీకు వందనాలు ప్రభా మీరు అక్కడ తి ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము సిద్ధపడి ఉండాల రాజా దేవ మీరు కార్యం జరిగించండి ప్రభా పరి పరి విధాలుగా ప్రభా మంచు పోవడానికి వీలేదు ప్రభా మీ పైన ముందుకు నడవాలా ఈసు ప్రభ దేవ దానికి మీ యొక్క పరిశుధ ఆత్మశక్తి బలం కావాలా ప్రభా మేము ఈసు ప్రభావం మోకరించి దాన్ని విజయం పొందుకోవాలా ప్రభా అలాంటి జ్ఞానం ఒక దయచేయండి ప్రభావ పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా పెందుల కాడనే యేసు ప్రభావం యొక్క వాక్యాన్ని ధ్యానించాలా మోకరించాలా ప్రభావ పెందల కడలు ఇవ్వాల ప్రభా మీ నామాన్ని స్మరించాలా ప్రభావ మీ నామంని మహిమపరచాల ప్రభా మీ నామం ని గణపరచాలా అలాంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అలాంటి ఆత్మశక్తి నడిపింపు మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధుడ మీరు గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ఇసు ప్రభా అదిలుయా సర్వోన్నత దేవ కృప మేడ దేవ మీకెంతో లెక్కలేని వందనలు ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క విడలి మీద ప్రాధాన్యడం ప్రభా మీ కృపలు మీ యొక్క జ్ఞాపకం వేసుకొని ప్రభా విడుదల వారికి దయచేయండి ప్రభా మీ యొక్క దేవ రక్షణ మార్గంలోకి వారిని నడిపించండి ప్రభా మీ యొక్క కృప చూపించండి ఇసు ప్రభా వారి పట్ల అద్భుత కార్యం మీరు జరిగించండి ప్రభా సక్తి మంతుడా జీవం గల దేవ జీవాధిపతి ఇసు ప్రభావం మీకెంతో లెక్కలేనని మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించి ప్రభా మీకే యుగయుగంలో మహిమ కలుగును గాక ఎల్లప్పుడూ మీరే హెచ్చింపబడాలా ఎల్లప్పుడూ మేమే తగ్గింపబడాలా దేవా మీకు అందనాల రాజా మీరు ఆత్మకార్యం జరిగించి మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసినాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపేంటూ మనకి సదాకాలం తోడేను కాక ఆమెన్ ఆమెన్ అలలీయ దిలీప్